శంకర భగవత్పాదుల వారు విజ్ఞానమయకోశం అనాత్మ విజ్ఞానమయకోశం నింద చెబుతూ ఉన్నారు బుద్ధిర్బుద్ధీంద్రియ సార్ధం సవృత్తి కర్తృలక్షణ విజ్ఞానమయకోశ సుంస సంసారణం విజ్ఞానమయ కోశ స్యాత్వంసహ సంసారకారణం కర్తృత్వ భోక్తృత్వ భావనలతోను అహంకారంతోను కూడి మంచి చెడులను నిర్ణయించే బుద్ధిని విజ్ఞానమయ అంటారు ఇది కూడా మార్పులు చెందుతూ నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనే ఉపాతులు కలిగి ఉండటం వల్ల ఆత్మ కానేరదు అనూరజచ్చిత్ ప్రతిబింబశక్తిర్విజ్ఞానసం ప్రకృతిర్వికార్నక్రియావానహమిత్యజస్రం దేహేంద్రియాదిష్మే భృశం విజ్ఞానమయ కోసం జీవాత్మకున్న అన్యవస్థల్లోనూ ఆత్మను అనుసరిస్తూ ఆ ఆత్మను ప్రతిబింబించటం వల్ల చైతన్యం కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది జ్ఞానం కలిగి ఉన్న శరీరంతోనూ ఇంద్రియాలతోనూ తాజాత్మ్యం చెందుతూ ఉంటుంది ఇది కూడా ప్రకృతి యొక్క రూపాంతరమే కాబట్టి ఇది చైతన్యరహితము మరియు అనాత్మే అనాది కాలో యమహం స్వభావ జీవ సమాప్త వ్యవహారవో కరోతి కర్మాణ్య పూర్వవాసన పుణ్యాన్ని పుణ్యాని చత్ఫలా అనాది నుండి అస్తిత్వం కలిగి ఉండి అహంకారస్వభావంతో సమస్త వ్యాపారాలు జీవాత్మ చేత అది ఉన్న సాపేక్ష స్థాయిలో చేయించేది ఈ విజ్ఞానమయ కోశమే ఇదే పూర్వసంస్కారాల వల్ల పుణ్యపాపాలను చేస్తూ వాటి ఫలాలను అనుభవిస్తూ ఉంటుంది భుక్తే విచిత్ర స్వపియోనిషు వ్రజన్ ఆయాతినిర్వాత్యత ఊర్ధ్వమేష అస్థ్యవ విజ్ఞానమయస్యజాగ్ర స్వప్నాద్యవస్థ సుఖదు ఈ కోసం పూర్వకర్మఫలాలను బట్టి పశుపక్షి వృక్షమానవాది జన్మలను ఎత్తుతూ వివిధ కర్మలను చేస్తూ ఆ కర్మఫలాలను అనుభవించటం కోసం పరలోకాలకు వెళ్ళి వస్తూ ఉంటుంది జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటిని కలిపే సూత్రంలాగా ఉంటూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటుంది దేహాదిష్టాశ్రమధర్మ కర్మ గుణాభిమాన సత మమేతి విజ్ఞానమయ కోశోయమతి ప్రకృష్ట సాన్నిధ్యవశాత్పరాత్మన అథోభవచ్చ ఉపాధి ఆత్మధీ సంసరతి భ్రమేణ ఈ విజ్ఞానమైకోసం ఆత్మకు అత్యంత సమీపావన ఆవరించి ఉండటం వల్ల ఆత్మభాసంతో తాను ప్రకాశిస్తూ దేహేంద్రియాలను కూడా ప్రకాశింపజేస్తుంది సాత్విక రాజసిక తామసిక గుణ తాదాత్మ్యం చెందుతూ శరీరంలోనే ఉంటూ వర్ణాశ్రమ ధర్మాలు వాటికి సంబంధించిన కర్మలు ఆత్మయే నిజంగా చేస్తున్నట్లు భావనను కలిగిస్తుంది కానీ ఆత్మకు వీటితో సంబంధం లేకపోవటం వల్ల ఈ కోసం ఆత్మకు ఉపాధి అనబడుతున్నది ఆత్మ యొక్క ఎరుక ఉన్న భ్రాంతి వల్ల సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ తరువాత శంకర భగవత్పాదుల వారు ఆత్మకు ఉపాధితో సంబంధం లేకుండుట ఈ విషయాన్ని వివరిస్తూ యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది స్ఫురత్యయం జ్యోతి కూటస్థ సత్మా కర్తీస్యం ప్రకాశమైన ఆత్మ ఎల్లప్పుడూ మార్పు చెందక కూటస్థుడై హృదయమధ్యంలో ఉంటూ దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తూ ఉంటాడు విజ్ఞానమయ కోశమనే ఉపాధి చేత నిష్క్రియుడైన ఆత్మకు కర్తృత్వోత్వనలు ఆపాదించబడుతున్నాయి స్వయం పరిచ్ఛేదముపేత్య బుద్ధేస్తోషేణ పరం వృషాత్మన సర్వాత్మక సన్నపి వీక్షతే స్వయం స్వత పృథక్ మృదో ఘటానివ మట్టితో తయారైన కుండ దాని యొక్క మూల పదార్థమైన మట్టి కంటే వేరు కాకపోయినా చూడటానికి భిన్నంగా కనిపిస్తుంది అదే విధంగా పరమాత్మ విజ్ఞానమయ కోసంతో తాదాత్మ్య దోషం వల్ల తాను ఆత్మను కానని దేహాన్నని అనుకుంటాడు నిజానికి స్వయం ప్రకాశకుడు సర్వస్వరూపుడు అయిన పరమాత్మయే మాయ యొక్క ప్రభావం వల్ల జీవాత్మగా మసలుకుంటున్నాడు ఉపాతి సంబంధవత్పరాత్మా హ్యుపాతిధర్మాననుభూతి తద్గుణ అయో వికారాన వికారి వహ్నివత్ సదైక రోపి పరస్వభావా ఇనుప పనిముట్ల తయారీలో ఎర్రగా కాల్చబడిన పనిముట్టు ఆకారంలో ఉష్ణశక్తి వెలిగిపోతూ కనిపిస్తుంది నిజానికి ఉష్ణానికి ఆకారం లేదు అదేవిధంగా పరిపూర్ణుడైన పరమాత్మ పంచకోశ రూపంలోని ఉపాధుల వల్ల తాను జీవాత్మననే జీవభావాన్ని పొందుతున్నాడు నిజానికి ఆయన ఎటువంటి మార్పులకు లోనుకాడు జీవులకు సహజ బుద్ధి మనస్సు మొదలైన ధర్మాలు లేనేలేవు శంకర భగవత్పాదుల వారు చెప్పిన విషయాలను విని శిష్యుడు అంటూ ఉన్నాడు శిష్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు శిష్య ఉవాచ మోక్షం అంటే ఏమిటి ముక్తి ఎలా కలుగుతోంది భ్రమేణాప్యన్యవాస్తు జీవభావరాత్మన తదుపాధేరణాదిత్వాన్ నానాదేర్నాశయిష్యతే శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు మాయాభ్రాంతి అవిద్య లేదా ఇతరత్ర కారణాల వల్ల పరమాత్మ తనను తాను జీవాత్మ అనుకుంటున్నాడు ఈ ఉపాధి అనాది కాబట్టి దీనికి అంతం ఎలా ఉంటుంది అతోస్య అతో జీవభావ్య నిత్యోభవతి సంస్ృతి న నివర్తేతన్మోక్ష కథం మే శ్రీగురో వద శిష్యుడు అడుగుతోన్నాడు ఈ అవిద్య అనాది కాబట్టి నాశనం లేక శాశ్వతంగా కొనసాగుతూ పోతున్నది కదా అలాంటప్పుడు జీవాత్మకు మోక్షప్రాప్తి ఎలా కలుగుతుందో దయచేసి నా మీద కరుణతో వివరించండి శిష్యుడి యొక్క ప్రశ్నకు శంకర భగవత్పాదుల వారు శ్రీ గురువాచ ఆత్మజ్ఞానం ముక్తి మార్గం అన్న విషయాన్ని వివరిస్తూ సమ్యక్ పురుష్టం త్వయా విద్వన్ సవధానే నక్షృణు ప్రమాణికీనభవతి భ్రాంత్యా మోహిత కల్పన గురువు సమాధానం చెబుతూ ఉన్నాడు ఓ విద్వాంసుడా సరైన ప్రశ్న వేశావు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను సావధానంగా విను భ్రాంతి వల్ల కల్పించబడిన ఈ ఉపాధి యథార్థం కానేరదు భ్రాంతిం వినా స్వసంగ నిష్క్రియస్య నిరాకృతే నఘటేతార్థ సంబంధో నభసో రంగు లేకపోయినా అది నీలంగా ఉందని మనం అనుకుంటాం నిజానికి ఆ నీలివర్ణం మన మనస్సులోదే కానీ ఆకాశానికి కాదు అదేవిధంగా ఉపాధి మన మనస్సులోనిదే కానీ యథార్థంగా ఉనికి ఈ ఉపాధి వల్లనే నిరాకార నిస్సంగ నిష్క్రియ పరమాత్మకు దృశ్యమాన ప్రకృతికి సంబంధం ఏర్పడుతున్నది స్వస్య ద్రష్టూర్నిర్గుణస్క్రియ ప్రత్యోధానందరూపే భ్రాంత్యా ప్రాప్తో జీవభావ నో మోహాపా నాస్తివస్తుభావా త్రిగుణాతీతం సాక్షిమాత్రం సచిత్ ఆనందస్వరూపమైన ఆత్మకు బుద్ధి యొక్క అధ్యారోపణ వలన ఉపాధి కలిగింది ఈ ఉపాధి మాయాకల్పితమైనందున అశాశ్వతమైనది జ్ఞానోదయం అయినప్పుడు ఆ ఉపాధి నశిస్తుంది య్రాంతిస్తావదేవాస్ మిథ్యా జ్ఞానోజృంభిత ప్రమాద్వా సర్ప భ్రాంతికాళీనైవే భ్రాంతేర్నాశేనైవ సర్పోపి తద్వత్ వల్ల కలిగిన అవివేకం పోనంత వరకు తాడును పాముగానే భావిస్తాము ఆ భ్రాంతి తొలగిన వెంటనే సత్యం గోచరిస్తుంది అనాదిత్వమవిద్యా కార్యశపి ఉత్పన్నా విద్యా విద్య కమనాద్య ప్రబోధే స్వప్నవత్సమూలం వినశ్యతి అనాద్యపీదం నో నిత్యం ప్రాగభ ఇవ స్ఫుటం కనిపించే దృశ్యాలు మేలుకొన్నంతనే అదృశ్యం అవుతాయి అదేవిధంగా అనాది అయిన అవిద్య ఆ అవిద్యా కారకము ఆ అవిద్యా పరిణామాలు జ్ఞానోత్పత్తి అయిన వెంటనే సమూలంగా నశిస్తాయి ఇందు మూలంగా మనకు కనిపించే దృశ్యమాన ప్రపంచం అనాది అయిన శాశ్వతం కాదని తేట తెల్లం అవుతున్నది ప్రాగభావం ప్రాక్ అంటే ముందు అభావం లేకపోవటం ఇది తర్కశాస్త్రంలో వాడబడే పదం ఒక వస్తువు ఒక నిర్దిష్ట సమయంలో ఉత్పత్తి అయితే ఆ నిర్దిష్ట సమయానికి ముందు వరకు ఆ వస్తువుకు వనికి లేదు అంటే అనాది నుంచి ఆ నిర్దిష్ట సమయం వరకు మాత్రమే ఆ వస్తువు లేని స్థితి ఉన్నది దీన్ని బట్టి ఆ వస్తువు లేని స్థితి అనాది అయినా ఆ వస్తువు ఉత్పత్తి అయిన వెంటనే వస్తువు లేని స్థితి నశిస్తోంది అలాగే ఆరంభం లేని అజ్ఞానం జ్ఞానోదయం అయిన వెంటనే నశిస్తుంది శ్రీ రామకృష్ణ పరమహంస ఇటువంటి సందర్భంలోనే వెయ్యి సంవత్సరాలు చీకటిలో మునిగి ఉన్న గదిలో ఒక దీపాన్ని వెలిగిస్తే మరుక్షణం ఆ గది వెలుగుతో నిండిపోతుంది కదా అనే ఉదాహరణను ఇచ్చారు అనార విధ్వంస ప్రాగభావస్ వీక్షిద్ధ్యుపాతిసా పరికల్పితమాత్మని జీవత్వం నతోన్యస్ విలక్షణ సంబంధ స్వాత్మనో బుద్ధ్యా మిథ్యా జ్ఞానపురస్సర వస్తువు లేని స్థితి అనాది అయినా అంతం కావడాన్ని ముందు శ్లోకం ద్వారా తెలుసుకున్నాము బుద్ధి మొదలైన ఉపాధుల ఆత్మకు ఆపాదించబడిన జీవత్వం నిజమైనది కాదు అజ్ఞానం వల్లనే ఈ విధంగా జరుగుతున్నది ఆత్మ ఈ ఉపాధులు జీవత్వానికి వాటికంటే కూడా ఎంతో భిన్నమైనటువంటిది ఒక తెరకి ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఒక పెద్ద వస్తువును చూస్తున్నప్పుడు ఆ రంధ్రాన్ని పెద్దది చేస్తున్న కొద్దీ ఆ వస్తువు పెద్దదవుతున్నట్టుగా కనిపిస్తుంది లేదా ఆ వస్తువులోని మరిన్ని వివరాలు గోచరం అవుతాయి ఇక్కడ మార్పు చెందుతున్నది ఆ తెరమాత్రమే కాని వస్తువు కాదు అదేవిధంగా ఆత్మని ప్రకృతి ద్వారా గమనిస్తున్నప్పుడు మనకున్న బుద్ధి మనస్సు అహంకారం మొదలైన ఉపాధుల వల్ల ప్రకృతిలో కనిపించే మార్పులు ఆత్మలో సంభవించినట్లు కనిపిస్తాయి నిజానికి ఆత్మలో ఎటువంటి మార్పు ఉండదు వినివృత్తిర్భవేత్తాన న్యథ బ్రహ్మ ఆత్మైకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం శృతేర్మతం జ్ఞానోదయం అయినప్పుడు మాత్రమే జీవాత్మ యొక్క ఉపాధి తొలగిపోతుంది జీవాత్మ తాను పరమాత్మ కంటే వేరు కాదని తెలుసుకున్నప్పుడే సంపూర్ణంగా జ్ఞానం ప్రాప్తించినట్లని శృతులు తెలుపుతున్నాయి తదాత్మానాత్మనో సమ్యక్ వివేకేన ఈ వచ్చి తో వివేక ప్రత్యేగాత్మ సదాత్మనో పరమాత్మ అనాత్మల భేద విచారణ వల్లనే జ్ఞానప్రాప్తి కలుగుతుంది కాబట్టి పరమాత్మ యొక్క అనాత్మ యొక్క యథార్థ స్వరూపాలను గూర్చి వివేకవంతులు కూలంకషంగా చర్చ చేస్తారు జలం పంచవదత్యంతం పంచాపాయే జలం స్ఫుటం యాథాత్మాపి దోషాభావే స్ఫుటప్రభ స్వత సిద్ధంగా జలం నిర్మలమైంది కానీ బురద మట్టి మొదలైన పదార్థాలు చేరినప్పుడు మకిలపడుతూ ఉంటుంది ఆ నీటిని వస్త్రపోతం అంటే వస్త్రకాయం వగైరా పద్ధతుల ద్వారా వడవోసినప్పుడు మళ్ళీ నిర్మలమవుతుంది అట్లాగే ఆత్మ యొక్క ఉపాధిని వివేకం ద్వారా తొలగించటం వల్ల అది తిరిగి భాషించటం మొదలు పెడుతుంది అసన్నివృత్త సదాత్మన భవే ప్రతీచ తో నిరాశకరణీయ సదాత్మన సాద్హమాదివస్తున అవిద్య క్షీణించినప్పుడు జీవాత్మ తాను పరమాత్మనని తప్పక అర్థం చేసుకుంటాడు కాబట్టి సాధకులు ఆత్మసాక్షాత్కారం కోసం అహంకారాది అనాత్మ వస్తువులను పూర్తిగా త్యజించాలి అతో నాయం పరాత్మ సద్జ్ఞానమయశభాక్ వికారిడవాచ పరిచ్ఛిన్నహేతు దృశ్యవాద్య విచారి నిత్యో నిత్యిష్యతే విజ్ఞానమయ జడము అంటే చైతన్యం లేనిది అనిత్యము అంటే మార్పు చెందేది పూర్వకల్మఫలాన ప్రాప్తించినది పూర్వకర్మఫలాన ప్రాప్తించినది ప్రకృతి యొక్క రూపాంతరం మాత్రమే అయినందువల్ల ఆత్మ కానేరదు